నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో మీటింగ్ ఆరంభం కేథరన్ సిస్టర్ మీరు స్టార్టింగ్ ప్రయోజీ మనోజ్ పాట పాడతారు ప్రార్థిస్తాం సరశక్తి మంత్రుడా జీవంగల తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రం నాయన ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు కొట్లాది వంద ప్రభ ఇద్దరు ముగ్గురు నామంట అక్కడ ఉంటున్నారు ప్రభా ఉన్న తండ్రి నీకు స్తోత్రం నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించి కాచి కాపాడిన తండ్రి నీకు స్తోత్రం నాయన పొద్దున్న ఇంతవరకు మా సాకి నిలబెట్టిన విధానాన్ని బట్టి చెల్లిసినాం తండ్రి నీకు వంద ప్రభా ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు కొట్లాది వంద ప్రభా రాని పీడ నడిపించండి ఆటంకాలను తొలగించండి ఈ ధన్యత ఎంత లేదు ప్రభా వాళ్ళు కూడా కలగచ్చేయండి ప్రభా అందరినీ సుప్రభ ఈ సందికి నడిపించండి గొప్ప విజయాన్ని మీరు దయచేయండి తండ్రి నీకు వంద నెల వచ్చిన పతకొ బిడ్డ ఆశీర్వాదాలు పొందునుగాక తండ్రి వినగల చెవులు మనసును దయచేసి పతకబీడను రక్షించుకోండి సాకి నిలబెట్టండి గుణమైన సంగతులు మర్మాల చేత మీరు మాటతో మాట్లాడండి ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభావ తండ్రి నీకు స్తోత్రం చెల్లిసిన పదొక్క బిడ్డ నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా మీరు వాడుకోండి భూమీద ప్రభావా శక్తి నీ కృపణ దయచేయండి ప్రతి ఒక్క బిడ్డని కాచి కాపాడండి తండ్రి నీకు వంద నాలుగు ప్రభావ కుటుంబం శక్తి దయచేసి రక్షించుకొని రాకడాక ఇష్టపరచుకోండి పాటలదారు మేము అయిపోందని వాక్య చేత మీరు మాతో మాట్లాడి నీ సాక్షిడిగా నిలబెట్టుకోమని ప్రతి చోట ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించి విజయాన్ని దయచేయమని నజకుమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ సిస్టర్ రైస్ పాట పాడండి సార్ రక్షకుడు రమ్మను చున్నాడు రండి రండి పోదాము రక్షకుడు రమ్మను చున్నాడు రండి రండి పోదాము పాడైన జీవితాలు పదులపరుచుకుందాము పరమాత్మునిరాకడకై ప్రార్థనలు చేద్దాము పాడైన జీవితాలు పదులపరుచుకుందా పరమాత్మని రాకడకై ప్రార్థనలు చేద్దాము దుర్దినములు రాకముందే ధరని విడిచిపోకముందే దుర్దినములు రాకముందే ధరని విడిచిపోకముందే రక్షకుడు రమ్మను చిన్నాడు రెండమ్మో రండి రండి పోదాము రెండయ్యో రండి రండి పోదాము మో పడకండి ముందడు అడుగు వేయండి వెను తిరిగి చూడకండి ఎవరు మీతో రారండి మోమాట పడకండి ముందడుగు చూడకండి ఎవరు మీతో రారండి పాపములను వదలండి ప్రభు సన్నిధి చేరండి పాపములను వదలండి ప్రభు సన్నిధి చేరండి రక్షకుడు రమ్మను చున్నాడు రండి రండి పోదామో రెండయ్యో రండి రండి పోదాము ముదురా కూరాలనని చిగురాకు నవ్వెనట చిరకాలం ముందునని ద్రాక్ష ధా ధాన్యము సమకూర్చనట ముదురాకూరాలనని చిగురాకు నవ్వెనట చిరకాలం ముందునని ధాన్యము సమకూర్చున్నట ఈ రాత్రి తన ప్రాణం పువ్వు సంగతి మరిచెన్నట ఈ రాత్రి తన ప్రాణం పువ్వు సంగతి మరిచెన్నట రక్షకుడు రమ్మను చున్నాడు రండి రండి పోదాము రెండయ్యో రండి రండి పోదాము రక్షకుడు రమ్మను రండి రండి, మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ బ్రదర్ వాక్యంలో నడిపిస్తారు ప్రైజ్లా వాల్యూమ్ కరెక్ట్గా వినిపిస్తున్నాను అనుకుంటున్నాను నేను వినిపిస్తున్నా థ్యాంక్ యూ సార్ ప్రార్థించుకుందాం పరశు దొరవగు తండ్రి సర్గునతుడుగు మా మీకు సమస్త ఘనత మహిమ ప్రభు అని చెల్లించుకుంటున్నాం ఉదయం నుంచి ఇంతకు మీకు ఎంతో వదనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ సన్నిధికి వచ్చినాం నేను ముఖ్యంగా ఓ ప్రవ్వా మీ యొక్క శరీరత్వంలో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని ఇదేనా మాకు ఇచ్చినారు దాన్ని బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలనైనా ఎందుకంటే ఇందులో పాల్పొందిన వాడు ఎన్నడూ చవడని వాక్యం ఉంది అయినా కాబట్టినైనా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అనుమానం లేకుండా ముందుకు సారలాగా నడిపించి మనం ప్రార్థిస్తున్నాం గ్రంథంలోని వాక్యాలని కొన్ని కొంతకాలం నుంచి మేము ధ్యానిస్తా ఉన్నాం ఈ దినమ తండ్రి ప్రటన గ్రంథంలోని వాక్యాలని మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి వాక్యాలని సత్యాన్ని గ్రహించాలా దాన్ని మన జీవితాలలో అవలంబించుకోవాలా అనుభవపూర్వకంగా దాన్ని ప్రకటించాలా అటువంటి పరిచయంలో మమ్మల్ని అందరు నడిపించమని యేసు క్రీస్తు పరుషుధనా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈరోజు ఆదివారము జనవరి పన్నెండవ తారీఖు రెండు సంవత్సరం బ్యాబులోనియన్ గ్రిగోరియల్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఖచ్చితంగా ఉంటున్నది బబులోను కాలము అని ప్రతిసారి ఆ క్యాలెండర్ సూచిస్తూ ఉంది ఆ యొక్క గోడ గడియారం సూచిస్తుంది మనం గ్రహిస్తూ ఉంటాం అవి రెండు కనుక్కుంది వాళ్ళే కాబట్టి బబులోను ప్రకృతి లేదు కానీ అది ఆత్మీయ స్థితిలో ఉంది అది మన ప్రకృతి సహజమైన కనులకు కనిపించినది అది నీ యొక్క ఆత్మీయ కనులకు తప్ప ఇంకా ఏ రీతిగా దాన్ని గ్రహించలేవు కాబట్టి ప్రకణ గ్రంథంలో బహులోను కూలిపోయాను మనం అనేక పర్యాలు ధ్యానించినాం ఎందుకు కూలిపోయాను పట్టణ గ్రంథానికి పాత నిబంధన కాలానికి దగ్గర రెండు వేల ఐదు వంద ఏడు వందల సంవత్సరాలు అప్పుడుండే బబులోను ఆ రోజు అది శిథిలం ఈ రోజుకి లేదు అది ఉత్తర దిక్కున్న ఇరాన్ ఇరాక్ ప్రాంతాలలో ఉండేది అది ఇప్పుడు అది భూ గర్భంలోనికి వెళ్ళిపోయింది దాన్ని ఎవరు బయటకు తీసుకొని కానీ మళ్ళీ వాక్యం ఎందుకు సూచిస్తుంది అంటే ఇప్పుడున్న బబులోను ఆత్మీయమైంది కండ్లకు కనిపించింది మతపరమైన జీవితము బబులోనికి సాదృశ్యము మతంలో గలిబిలి ఉంటుంది సత్యంలో ఉండదు అందుకే మతం అంటే రిలీజన్ సత్యం అంటే రియాలిటీ కాబట్టి రిలీజన్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మరణించాల్సిందే ఎప్పుడైతే సత్యంలోకి వస్తవో అది నిన్ను జీవింపజేస్తూ ఉంటుంది కాబట్టి బైబిల్లోని వాక్యాలన్నీ మనల్ని జీవింపజేయడం కొరికే దేవుడు మనకి వాటిని భద్రపరచండి సరే వాటిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే కానీ తన బిడ్డలకి తను వాటిని బయలుపరుస్తాడు ఎందుకంటే ఇవి వారికి అనుగ్రహించబడలేదు కానీ మీకు అనుగ్రహించబడే అన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఈ సత్యాన్ని నువ్వు స్వీకరిస్తావో అవును నాకు కనుగణించబడ్డాయని ప్రతిదీ స్పష్టంగా బహు తేటగా నువ్వు చూడగలవు అర్థం చేసుకోగలవు ఎందుకంటే అది వాగ్దానం కాబట్టి వాగ్దానాలని స్వీకరించి దాని ప్రకారంగా జీవిస్తేనే మనము విడుదల పొందుతామన్నట్టు కాబట్టి మనము కొన్ని వారాల నుంచి ప్రటం గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ముగింపు దశకు బహుశా ఈ రోజు కానీ వచ్చే ఆదివారం కానీ దాన్ని పదం పంతొమ్మిదవ అధ్యాయంలో మనము అనేకమైన విషయాలు ధ్యానించినాం గతంలో ముఖ్యంగా ఈ అధ్యయనం ఆరంభంలో ఆ యొక్క మహాబబులోను మర్మమయమైన ఆ యొక్క మహాబబులోను స్త్రీ స్త్రీతో పోల్చబడ్డ ఆ బబులోను మరణించడము శిక్ష శిక్ష పొందడం అన్న విషయాన్ని ఆరంభమైనాక ఆ యొక్క విందు వివాహోత్సవము అని రెండవ అంశాన్ని మనం ధ్యానించినాం దాంతో పోయిన వారం మనం అర్థం చేసుకునే విధానంగా ప్రటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయంలో రెండు ఉత్సవాలు మనకు అనిపిస్తూ ఉంటాయి లేక రెండు విందులు ఒకటేమో ఏడవ వచనంలో గొరపిల్ల వివాహ వివాహోత్సవ సమయం వచ్చింది అంటే గొర్రపిల్ల వివాహానికి సంబంధించిన ఆ విందు ఒకటి అక్కడ మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా ఒకసారి చూడండి మీరు ప్రటన గ్రంథము అధ్యాయము పదిహేడవ వచనంలో ఇది ఇది విందుతో ఎందుకు పోల్చారు గొప్ప విందు దేవుని గొప్ప విందు అంటే ఇది దేవుడు ఆహ్వానించిన విందు కానీ ఇందులో పాల్పొందే వాళ్ళు ఎవరు అనేది గ్రహిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే మొదటి విందులో పాల్పొందని వాడు విందులో పాల్పొందాల్సి వస్తుంది మొదటి విందు దేనికి సంబంధించింది పెళ్లి కుమారుడి వివాహానికి సంబంధించింది ఒకసారి చూడండి ఏడవ వచనం ప్రటన గంధము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనాలు చూస్తున్నాము గొర్రపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది ఇది ఆశ్చర్యమైన విషయం ఎందుకంటే భార్య కూడా సిద్ధపడి ఉంది అందుకే మనము ప్రటన గంధ మత శువార్త ఇరవై ఐదవ అధ్యాయుని ధ్యానించినప్పుడు ఒక సత్యాన్ని గ్రహించగలిగిన ఏంటంటే ఆ యొక్క బుద్ధి తన భార్యలాగా సిద్ధపడినరు బుద్ధి లేని ఆ యోగ్యతని పోగొట్టుకొని బహు ఆలస్యంగా పొందుకున్నారని చాలామంది ఎక్కడా కూడా దాన్ని ప్రకటించారు ఏంటంటే బుద్ధి లేని ఈ లోకంలోకి వెళ్ళిపోయి బహుశ్రమల ఫలైన కానీ వారు చివరికి హతసాక్షలై ప్రభు సన్నిధికి వస్తారు పెండ్లి బిందులో పాల్గొందుతారు చివరికి పెళ్లి కుమార్తె స్థితికి ఎదుగుతారు అన్న విషయాన్ని నేను చూపించిన వాక్యాలను వాక్యానుసారంగా గతంలో కాబట్టి మన పరిచర్య బుద్ధి లేని గురించి ఎందుకంటే బుద్ధి కల కన్యకలాగా కాబట్టి నీకు అనుగ్రహించబడ్డ పరిచర్య అది అది కాకుండా వేరే గొర్రెలు కూడా మనకు ఉన్నాయి వేరే మంద రెండు మందలు కలవాల్సిందే కాపరి ఒక్కడే కావాల్సిందే కాబట్టి వేరే మందల ప్రయాసంలో అటు బయటికి వెళ్తూ ఉంటాం మనం గ్రామాల్లో తిరుగుతూ ఉంటాము లోపల ఉన్న మందల కొరికే మనము ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం ఆన్లైన్ రికార్డింగ్స్ కేవలము లోపల లోపల ఉన్న వారి కొరికే ఎందుకంటే ఇందులో చెప్పబడ్డ ఈ విషయాలు బయట ఉన్న వారికి అర్థం కావు కూడా ఎందుకంటే ఆత్మీయ స్థితి క్రమేణా ఎదిగే స్థితి కాబట్టి అంచెలంచలుగా విశ్వాసంలో ఎదగడం అంటే కూడా అదే కదా అర్థం పసిపిల్లల్ని ఎందుకు యుద్ధానికి పంపమంటే కారణం అదే వాళ్ళు యుద్ధం చేయలేరు అందుకే వారిని కాపాడడం కోరికే దేవుడు దేవదూతలని ఏర్పరచుకున్నాడు కానీ పెద్ద పెద్దలుగా ఎదిగిన వారు లేక పరసపిల్లల నుంచి యౌనస్తులుగా నుంచి పెద్దలుగా ఎదిగిన వారు మటుకు ఖచ్చితంగా యుద్ధాన్ని పోవాల్సిందే ఎందుకంటే క్రైస్తవ జీవితమే యుద్ధానికి సంబంధించింది యేసు ప్రభు సైన్యములకు అధిపతిలాగా పరిచయం చేయబడుతున్నాడు ఇక్కడ ఈ అధ్యాయంలో అయితే వాళ్ళు తన భార్య కూడా ఒక సైనికురాలుగా కనిపిస్తూ ఉంటుంది లేకపోతే ఆయనతో పాటు సమతుల కాబట్టి ఏడవ వచనంలో చూసినట్లు గొర్రెపిల్ల వివాహ సమయము దాని తర్వాత పద్దెనిమిదవ వర్షానికి వచ్చేటప్పటికి ప్రభు మాట్లాడుతుండే అక్కడ ఏమని చూడండి ప్రటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ప పద్దెనిమిదవ మరియు ఒక దూత సూర్యభీమంలో నిలిచి ఉండుట చూచితిని తిని అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి రాజల మాంసమును సహస్రాదుల పతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గురంల మాంసమును ఇవి నాలుగని నేను చూపించిన గతంలో వాటి మీద కూర్చుండిన వారి మాంసమును సతంత్రులేమి దాసులేమి కొద్దివారేమి గొప్పవారేమీ ఇవి కూడా నాలుగు గుంపులు కాబట్టి ఆ అందరి యొక్క మాంసము తినటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్య మందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచను కాబట్టి మనకి తెలుసు పక్షి ఎప్పుడు పక్షి దేనికి సాదృశ్యం ఇప్పుడు ఉదాహరణకి పక్షి రాజు అంటేనేమో మనకు తెలుసు పక్షి రాజు మన ప్రభుకి సాదృశ్యం భూమి మీద సింహము అంటే ఆకాశంలో ఉండేది పక్షిరాజు పక్షిరాజు అన్నిటికంటే ఉన్నత స్థితిలో ఉండేది అధికంగా పైన ఎగిరేటిది కాబట్టి మన ప్రభుని సూచిస్తూ ఉంటుంది దాని తర్వాత ఏసు ప్రభుని సొంత రక్షకులు స్వీకరించి ఆయన కొరకు ప్రయాస పడే వాళ్ళని సూచిస్తూ ఉంటుంది కాబట్టి పక్షురాజు యవనం మనకి ఇస్తున్నాడు కాబట్టి అది మనకు సంబంధించిన బోధ అదే రీతిగా భూమి మీద కూడా సింహము జీవులకు అందరికంటే బహు బల బలిష్టమైనది బహుధైర్యం కలిగేది దానికి భయం బల భయం అనేది ఉండదు దానికి అటువంటి సింహము వంటి వాడు మన ప్రభు ఆయనని పోలిన మనము సింహముల వంటి వారం కాబట్టి మనం కూడా గాంటించే వాళ్ళం సింహం ఎట్లైతే ఘాడిస్తుందో మనం అట్లా గాడించినప్పుడే సైతాన్ని భయపడతాడు వాడి వాడి అనుచరులు భయపడతారు మనం గాడించకుండా మెతకగా ఉంటే మటుకు నువ్వు పోరాటంలో ఎదుర్కొలే ఉద్ది దిష్ట క్రైస్తవులు ఎందుకు దయ్యాలు అంటే భయపడతారంటే వాళ్ళు సింహం ఎప్పుడు గ్రహించలేదు వారు పక్షిరాజు అని కూడా ఎప్పుడు గ్రహించలేదు నేను గతంలో చూపించిన మీకు పక్షిరాజుకు ఉన్న ప్రాధాన్యత ఒకసారి సింహం ఎంత బలిష్టమైన కానీ ఆ పాము దాన్ని కాటేసినప్పుడు అది చనిపోద్ది అని నేను ఒకసారి రికార్డింగ్స్లో చూపించిన అంటే మనం బహు జాగ్రత్తగా ఉండాలా పరిచర్యాల ఈ భూమి సింహం వలె ఉన్నప్పుడు నువ్వు దాని కాటుని ఎట తప్పించుకోవాలని గ్రహించాల నువ్వు కానీ నువ్వు పక్షిరాజుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క సర్పాన్ని లేక పాముని ఆకాశానికి నువ్వు లేపుతావు అప్పుడు అది పాములను ఎత్తి పట్టుకుంటారు అంటే అర్థం అదే నువ్వు పక్షిరాజు అయితేనే కానీ నువ్వు దాన్ని ఎత్తలేవు అంటే అది నిన్ను చూస్తే భయపడాలంటే నువ్వు పక్షిరాజులాగా తయారు కావాలా అంటే పరిశుద్ధంగా జీవించడము సర్వోన్నతుని ఆ యొక్క పరిశుద్ధ పర్వతము ఎక్కేవాడ వుండాలా ఎక్కేదాన వై నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను ప్రతిరోజు ప్రావంపు నీ పరిశుధ పర్వతము ఎక్కదగిన వాడు ఎవడని దావేది ప్రశ్నిస్తున్నాడు ప్రవ్వా నాకు ఆశ ఉంది నేను ప్రతిరోజు ఎక్కాలని ఆశపడుతున్నాను ప్రవ్వా కానీ దాన్ని ఎక్కాలంటే శుద్ధ హృదయం కావాలా పవిత్రమైన హస్తాలు కావాలన్న వాక్యం ఉంది మళ్ళీ నా హృదయాన్ని శుద్ధం చేయబడవ శుద్ధీకరించప్పుడవ్వా పవిత్రమైన హస్తాలు నాకు అనుగ్రహించే నా చేయి నా పని నేను చేసే పనులన్నీ పరిశుద్ధమైన ఉండాలా పవిత్రమైన ఉండాల అందులో ఎటువంటి పవిత్రత ఉండద్దు నిష్కలంకం ఉండనే ఉండదు కలంకం ఉండదు సారీ కాబట్టి ఎటువంటి నింద నా మీద ఉండదు ఎటువంటి కలంకం నా మీద ఉండద్దు నేను చేస్తున్న నా చేతులు నిరపరాధి చేతులు లాగుండాలా అందులో ఎటువంటి అపరాధం ఉండొద్దు అని నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధ పర్వతం ఎక్కాలా ఎక్కుతే ఏం జరుగుతుంది తెలుసా అక్కడ ఉన్నంత పవర్ ఇంకెక్కడ నీకు కనిపించదు సృష్టిలో ఎందుకు ఎక్కాలంటే కారణం అదే నువ్వు అక్కడ నుంచి నిన్ను నువ్వు పవర్ఫుల్గా తయారు చేసుకొని వస్తేనే కానీ నువ్వు ఈ ఆత్మీయ యుద్ధంలో పోరాడా పోరాడాలేవు అన్నట్టు నీకు ఆ పవర్ అవసరం పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం లేకపోతే రాదు అన్నట్టు కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు ప్రయాసపడాలనేదే పరిశుద్ధ పర్వర్తనం ఎక్కడ అనేటిది పరిశుద్ధత లేకుండా ఎవరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు పరిశుధాత్మ లేకుండా ఎవరూ దేవుని కుమారులు అనబడరు పరిశుధాత్మ నడిపింపు పొందిన వాడే దేవుని కుమారు అనబడుతూ ఉంటాడు కాబట్టి మనము ఆయనతో పాటు ప్రతి క్షణము నడుస్తూ ఉండడం నేర్చుకోవాలి ఏ రీతిగా అంటే వాక్య ధ్యానం ప్రకారంగా ప్రార్థనా ఉపాసల ద్వారా ఇంకా వేరే మార్గాలు చెప్పండి వేరే మార్గాలు ఏమి దివరాత్రులు ధ్యానిస్తే పక్షుల జీవనం ఉంటుంది నీకు ఆకు వాడక నీ జీవితాంతం నువ్వు ఫలమించే చెట్టులాగా ఉంటావు కాబట్టి దాన్ని ధ్యానించాలా ప్రతి క్షణం వాక్యాలు ఎక్కడున్నాయో అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి వచనాలు ఎక్కడున్నాయి అధ్యాయాలు ఎక్కడున్నాయి వాటి అన్నిటిని నువ్వు బహుజాగ్రత్తగా భద్రపరచుకోవాలని ఒక పరీక్షకు పిల్లలు ఎట్లయితే వాటిని మొత్తం వాటిని వాళ్ళ మెదడులో దాచిపెట్టుకుంటారో మనం కూడా అట్లా దాచిపెట్టుకోవాలి ఈ వాక్యాలని కొంతకాలానికి నీ చేతిలో ఈ పుస్తకం ఉండకపోవచ్చు కాబట్టి వాటిని ధ్యానించడం నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ పంతొమ్మిది అధ్యానం చూస్తున్న రెండు విందులు ఒకటేమో పెళ్లి కుమారు పెళ్లి కుమారుని విందు రెండవది దేవుడు ఏర్పరిచిన గొప్ప విందు ఈ గొప్ప విందు ఉపమాన రీతికి చెప్పడింది కానీ ఇక్కడ ఏముందంటే పక్షులని పిలుస్తున్నాడు దేవుడి ఇక్కడ కానీ ఇది పక్షి రాజులని అని కాదు సమస్త పక్షులు అంటే పక్షులు పొడుచుకొని తినేడి అంటే తేళ్ళకి సాదృశ్యం కాబట్టి ఒక గుంపును దేవుడు ఇంకొక గుంపు మీద శిక్షించే వారిలాగా నిలబెట్టుకున్నట్టు మనం అన్నిసార్లు వాక్యాలు చేసినాం మనం ముఖ్యంగా తెస్లో రాష్ట్ర పత్రికలో నేను చూపించిన ఎవరైతే సత్యాన్ని ప్రేమించారో అబద్ధంను నమ్మున్నట్లు దేవుడు వారిని సాతానుకు అప్పగించును అనుంది వాక్యం నేను చూపించిన గతంలో చాలాసార్లు దేవుడే సైతానికి అప్పగిస్తాడు అంటే సైతాన్ యొక్క పని ఏంది అనేది చాలామందికి తెలియదు దేవునికి విరుద్ధమే అనుకుంటారు కానీ దేవుని ప్రణాళికలో వాడు కూడా ఒక పాత్ర ఘనహీనమైన పాత్ర అని నేను చూపించిన వాక్యాలు ఉదాహరణకి దేవుడు యోగుని పరిశీలించాలనుకుంటున్నాడు పరీక్షించాలనుకుంటున్నాడు కాబట్టి యోగుని పరీక్షించాలంటే ఎవరు పోయి అతని ఎవరు నాకు సహాయపడతారంటే దేవదతలు అది ఇది ఐడియాస్ ఇస్తున్నారు అప్పుడు సాతంలో చిన్నబడి అపవాది ఎక్కడ వేణు భూమి చుట్టూ అటు ఇటు తిరుగుతూ సంచారం చేసి నా నా కుమారుని గురించి ఏం ధ్యానించినావు యోగ గురించి ఏం అప్పుడు ఏ అపవాది మాట్లాడుతున్నాడు అతని చుట్టూ కంచెపెట్టినో అతన్ని ఆచరించినావు కాబట్టి అతన్ని ఎందుకు భయపగలిగినాడు అంటే అయితే ఆయన ప్రాణం తప్ప సమస్తాన్ని నీ అధికారానికి ఇచ్చినప్పుడు అంటాడు దేవుడు అధికారం ఇవ్వకపోతే సైతాన్ని కూడా మనల్ని ముట్టలేడు అన్న విషయం గ్రహించినప్పుడు నువ్వు ఇంకా ఎంత ధైర్యంగా ప్రభుపక్షంలో పడగలవు ఆ హాబు యుద్ధానికి పోయి ఎవరు అతన్ని ప్రేరేపిస్తారు అంటే దళితలందరూ సంభాషించుకుంటుంటే వాళ్ళ ఐడియాస్ ఏవి కూడా స్వీకరించలేదు తండ్రి అప్పుడు అపవాదు చిన్న పడేడు సతాన భూమి మీద ఇటువంటి దిరుగుతూ వచ్చిన విలకడలేనివాడు నన్ను పంపు నేను వెళ్తాడు ఆహాబు యుద్ధానికి పోయి చనిపోలాగా ఏలియా ప్రవచనం నెరవేరేలాగా నేను పోతా నువ్వు ఎట్లా పోతావు అని అడిగిండి అయితే తండ్రి అప్పుడు దేవుడు అడిగితే సాతన్ అంటున్నాడు ఆహాబు దగ్గర ఉన్న ప్రవక్తలు వారి నోట్లో నేను అబద్ధ ప్రవచనాలు ప్రవచించే ఆత్మలాగా ఉండి అతన్ని మోసగిస్తా అతను ఆ ప్రవచనాలు విని యుద్ధానికి మరణిస్తాడు అప్పుడు పో విజయం పొందుతావు అంటే దేవుడు ప్రతిసారి తన బిడ్డల్ని తిరుగుబాటుతనంలో ఉన్న బిడ్డల్ని శిక్షించడానికి వరకు సైతానికి అప్పగిస్తూ ఉంటాడు నేను అందుకే అనేక పర్యాలు మీకు హెచ్చరిస్తూ ఉంటాను ఎట్టి పరిస్థితుల్లో అటువంటి స్థితికి నువ్వు దిగద్దు అందుకే నిన్ను బహు జాగ్రత్తగా కాపాడుకోవాలా దేవుని ప్రణాళిక అనాది సంకల్పానికి విరుద్ధంగా నువ్వు ఎప్పుడు నిలబడద్దు దేవుని ప్రణాళిక ప్రకారంగా ఆయన పరిచర్య నిమిత్తమై ఉన్న దైవ జనులను కానీ దైవ దైవ దైవ జన్ాలను కానీ ఎప్పుడు నువ్వు శ్రమ కష్టపెట్టకూడదు అంటాడు బాగుంటాడు ఇక మీదట నన్ను ఎవ్వరూ శ్రమ పెట్టడానికి వీలు లేదంటాడు నేను పడింది చాలు శ్రమ అంటాడు అంటే దైవజనాన్ని శ్రమ పెడితే దేవుడు ఒప్పుకోడు అన్న విషయాన్ని నేను అర్థం చేసుకోగలిగిన అందుకే నేను బహు కేర్ఫుల్గా ఉంటాను సేవకుల నిమిత్తమయ్యి పాస్టర్ల కాన్ఫరెన్స్లో నేను స్టేజ్ ఎక్కి మాట్లాడతాను అంతేగాని తర్వాత స్టేజ్ దిగినానంటే వాళ్ళతో నేను ఎక్కువ సంభాషించాను కరచలనం చేస్తాను అంతే కానీ వాళ్ళతో పాటు తింటాను కానీ ఎక్కువ డిస్కస్ ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే ఎక్కడ ఏం మాట్లాడతామో మనకు తెలియదు వాళ్ళని మనం దూచిస్తామేమో తెలియదు మన మాటల ద్వారా అందుకు నేను బహుమౌనంగా ఉంటాను అక్కడ స్టేజ్ మీద ఎక్కినంటే అదొక పాత్ర దేవుడి నాకు ఒక వాణి అప్పగించాడు కాబట్టి నేను అక్కడ చెప్పాల్సింది చెప్పేసి బయటకు వచ్చేస్తాను కాబట్టి ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రకటన గ్రంథము పంతొమ్మిది అధ్యాయంలో పద్దెనిమిది వచనం అని చూస్తున్నాము ఎవరి మాంసం గురించి మాట్లాడుతుంది ఇక్కడ అంటే ఎవరు హత హ ఎవరు మరణిస్తారన్న విషయానికి జ్ఞాపకం చేయబడుతుంది రాజులు సహస్రాధిపతులు బలిష్ఠులు తర్వాత గుర్రములు మీకు ఒక విషయం అర్థం కావాలి ఏంటంటే ఉల్టా పోయేటర్ అనుకోండి ఉదాహరణకి గుర్రంలు గుర్రముల గురించి మనము కొన్ని గంటల రికార్డింగ్స్ చేసినాము నలుగు గుర్రాల గురించి జర గ్రంథంలో ఉన్న గుర్రాల గురించి ప్రకటన గ్రంథంలో ఉన్న గుర్రాల గురించి మనము చాలా లాంగ్ రికార్డింగ్స్ ఉంటాయి నా జ్ఞాపకం లేదు కానీ భవిష్యత్ నేను అనుకుంట పదో పదిహేను గంటల రికార్డింగ్స్ ఉండే ఒక్కొక్క గుర్రాంగి సంబంధించిన బోధలు మనం చూసినాం అవి నాలుగు రకాల రంగులు ఉంటాయి కదా అయితే గుర్రాలు దేనికి సంబంధించినవి అంటే అవి యుద్ధంలో యుద్ధ భూమిలో సాధారణంగా మీరు చూడండి యుద్ధ భూమిలో గుర్రాలు తప్ప ఇంకేం కనిపించవు మనుషులు గుర్రాల మీద కూర్చొని పోతుంటారు ఎందుకంటే గుర్రానికి భయం ఉండదు ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది అది అది యుద్ధంలో అంతమంది ఉన్నా కానీ ధైర్యంగా పరిగెత్తుతూ ఉంటుంది అన్నట్టు తర్వాత సుగుటిగా చూసిపోతూ ఉంటుంది ఇంకా అది కేర్ చేయదు అంత ధైర్యంగా ఉండేది కాబట్టి గుర్రాల మాంసము అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి గుర్రాల మాంసం ఏమన్నా దానికి ఏమన్నా అర్థం ఉందా గుర్రముల మాంసము కూడా దాన్ని వాటి మీద కూర్చున్న రౌతుల మాంసంను కూడా స్వతంత్రులేమి దాసులేమి కొద్దివారేమి గొప్పవారేమి అందరి యొక్క మాంసం తింటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాను కాబట్టి ఇవన్నీ చిహ్నాలని నేను ఎన్నిసార్లు మీకు చూపిస్తా పక్షులు అంటే పొడుచుకుండేవి కాబట్టి పొడుచుకొని కాబట్టి దోచుకునేవి కాబట్టి వాటిని మనము తేళ్లతో పోలుస్తాం బైబిల్లో సర్పములను తెలియని తొక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చిన అంటాడు శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చిన అంటాడు దాన్ని వాడుకోవాలంటే నువ్వు ఫీల్డ్కి పోవాల యుద్ధము కత్తి పట్టుకునేవాడు డాలు చేతిలో పట్టుకునేవాడు యుద్ధము మీకు పోతాడు కానీ ఇంటి కదా కాబట్టి సరే దానికి ఒక పని దేవుడు అప్పగించాడు ఏ దినం యుద్ధానికి పోవాలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు లేక ఇతరుల ద్వారా నీకు ఆహ్వానం ఉంటాడు కానీ ఈ గొప్ప విందు దేనికి సంబంధించింది దేవుని గొప్ప విందు అండ్ తీర్పుకి సంబంధించింది ఈ విషయం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ తీర్పులో అందరు చనిపోతున్నారు అది పాయింట్ నేను చెప్పాడు వారి మాంసమును పక్షులు తింటా ఉన్నాయి అన్నట్టు కాబట్టి వీళ్ళందరూ ఎవరు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు చూడండి అక్కడ వాళ్ళ వాళ్ళ చిహ్నాలు వాటి బట్టి గుర్తించవచ్చు రాజులు ఉన్నారు అందులో ఈ లోకస్తులు లోకానికి సంబంధించిన వాళ్ళు అర్థం అంటే లోకాన్ని బల లోకాన్ని లోబరుచుకున్న వాళ్ళు వీళ్ళు రాజులు సాహసాధిపతులు బలిష్ఠులు తర్వాత గుర్రాలు అవి భయపడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి అవి మనుషులను తొక్కుంటూ పోతూ ఉంటాయి అంటే వాటి గుణగ్రహం మాట్లాడతారు కాబట్టి ఇవన్నీ ఒక గుంపుకు సంబంధించిన విషయాలు ఆ మనుషులు ప్రభుకి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు లోకాన్ని వారి బలంతో వాళ్ళ అధికారంతో వాటిని లోపరుచుకున్న వీళ్ళందరూ ప్రభుకి విరుద్ధం అన్నట్టు దేవుని రాజ్య స్థాపనని తిరస్కరిస్తూ దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ వీళ్ళందరూ క్రైస్తవులందరూ ఈ లోకపుర రాజులని సంపాదించుకోవాలనుకుంటే అప్పుడేమవుతుంది దేవుని రాజ్యం భూమి మీద కాబట్టి సాధానుడు ఏం చేస్తున్నాడు దేవుని రాజ్యాన్ని స్థిరపరచని చేయకుండా ఈ లోకపు రాజులను సహస్రాధిపతులను బలిష్ఠులని లేపుతున్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారు బలవంతంగా ఈ దేశాన్ని ఈ లోకాన్ని పరిపాలిస్తున్నారు అన్నట్టు పర్లగరాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది అంటాడు కదా మన ప్రభు ఉపమానరీతిగా ఈరోజు పర్లగరాజ్యము బలవంతుల చేతిలో పట్ట పట్టబడింది ప్రకృతి సహజంగా మరియు ఆత్మీయ స్థితుల్లో కూడా ప్రకృతి సహజంగా ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుందంత బలిష్ఠులే బలవంతులే ఏదైనా బలవంతంతోనే పరిపాలిస్తూ ఆ ఆత్మీయ జీవితంలో కూడా అంతే బలవంతంగా దుష్టశక్తులు మనుషుల మీద రాజ్యమితా ఉన్నాయి వాడు మీద అధికారం పొందుకుంటూ దేవుడు వాడిని ఊడగొట్టి ఆ అధికారాన్ని తిరిగి మనకి కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలా సాతానుడు నిరాదాయుడు వాడికి ఏ ఆయుధం లేదు నీ వాడు అబద్ధికుడు అబద్ధం చెప్పి నాకు ఇంకా శక్తి ఉందని చెప్తున్నాడు కానీ వానికి శక్తి ఇస్తుంది నువ్వు నేనే మన అపవిత్రమైన జీవితంతో తిరుగుబడతనంతో కాబట్టి నువ్వు ఎప్పుడైతే ప్రభు నిలబడి పరిశుద్ధంగా ఆయన వాక్యానికి అనుగుణంగా జీవిస్తావో వాడు బలహీనుడు వాడు నిన్ను ముట్టనే ముట్టలేడు కాబట్టి ఒక తెగ తేళ్ల గుంపు అంటే అది కూడా తిరుగుబడతనం చేస్తున్న గుంపే ఒక గుంపుని ఇంకొక గుంపు మీద తీర్పుగా దేవుడు నిలబెట్టిండి ఇక్కడ ఈ పదిహేడవ వచనంలో మనం చూస్తున్న ప్రకారంగా కాబట్టి మన ప్రభుకి ఎటువంటి ఆధిక్యత ఉంది అన్న విషయాన్నే మనము కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం అదే మనుష్య కుమారానికి సంబంధించిన బోధ కాబట్టి మనుష్య కుమారునికి సంబంధించిన బోధ ఎంత పవర్ఫుల్ బోధ అంటే ఈరోజు ప్రపంచమంతట ఇశ్రాంతి ప్రజలు ఎందుకు మన ప్రభుని ధృవీకరించు మొదటి నుంచి అంటే మన ప్రభు మనుషు రోమార్లాగా పరిచయం చేయబడ్డట్టు మనం చూస్తూ ఉంటాం బైబిల్ అంతా ముఖ్యంగా ధాన్య గ్రంథము ఏడవ అధ్యాయము మరియు ఏదైంది పదవ అధ్యాయం దాని గ్రంథము ఏడవ అధ్యాయము పదవ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తూ ఉంటాం ఒకసారి చూడండి ఆయనని యేసు ప్రభుని మనుషు కుమార్ సంబోధనలో ఎందుకు వాళ్ళు తడబడుతూ ఉన్నవారు అనేక పర్యాలు అతనితో తగుబడే వాళ్ళు అన్నట్టు కాబట్టి ఈ మనిషి కుమరుడు అన్న ఒక శీర్షిక లేక ఒక అంశాన్ని మనము కొన్ని వారాల నుంచి ధ్యానిస్తూ ఎందుకంటే దాని గ్రంథంలో మనం చూస్తున్న ప్రకారంగా ఒకసారి చూడండి దానిల గ్రంథము ఏడవ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా అతను ఆ రీతిగా మనకు పరిచయం చేయబడింది అన్నట్టు చూడండి దానిల గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ వర్షం నుంచి మనం చూస్తాం రాత్రి కలిగిన దర్శనలను నేను ఇంకా చుచ్చుండగా ఆకాశ మేఘరుడు అయి కుమారిని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు అభివాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖన్నకు తేబడెను ఆశ్చర్యం అంటే తండ్రి దగ్గరికి కుమారుడు తేబడేండు ఏ రీతిగా పరిశుధాత్మ ద్వారా కాబట్టి వీళ్ళందరూ ఒకటే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం మరోసారి తర్వాత ఆ మనుషు కుమారుడు ఎటువంటి వాడు మనుషు కుమారుడు మహావృద్ధం దగ్గరికి ఎందుకు తేబడిడు ఆయన సమ్ముఖంలోనికి పద్నాలుగో విషయంలో సకల జనలను రాష్ట్రములను ఆయా భాషలు మా మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకు ఇవ్వబడను పురపాత నిబంధన కాలపు పుస్తకం మనం చూస్తుంది ధైన్యాల ఈ మనుష్య కుమారునికి ఏం సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు అంటే ఈ మనుష కుమారుడు దేవుడు అన్న విషయాన్ని ఇక్కడ పరిచయం చేయబడుతున్నాడు సేవించడం అంటే అర్థమదే కదా తర్వాత ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకు ఇవ్వబడదు అంటే మూడు విషయాలు అర్థం చేసుకోవాలి ప్రభుత్వము మహిమ ఆధిపత్యం అంటే అథారిటీ పవరు లీడర్షిప్ మూడు ఆయనకు ఇచ్చినట్టు సమస్త సృష్టి మీద కాబట్టి ఆయనకి ఇవ్వబడింది ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది ఆయన రాజ్యము ప్రభుత్వము శాశ్వతమైనది అది ఎన్నటికి తొలగిపోదు ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది ఈ రాజ్యము ఈ ప్రభుత్వం ఆయన ప్రభుత్వం ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు యుగాలు యుగాలు వండిపోయేది రాజ్యం కాబట్టి ఆ రాజ్య మన మన విషయం మనకు తెలిసి ఇవన్నీ కాబట్టి ఇది ఇస్సాల మరి ముఖ్యంగా యువతులకి బహుగా తెలుసు అన్నట్టు ఈ అధ్యాయం అందుకే మనము మనిషి కుమారునికి సంబంధించిన విషయాలు బహు దీర్ఘంగా ధ్యానిస్తూ ఉంటే కొంతకాలం నుంచి మనుష అంటే ఏంటి ఆయన మనం అక్కడ చూస్తా ఆయన మేఘాల మీద వచ్చేవాడని ఆయన పరిపాలన శాశ్వత కాలంగా ఉండేది ఆయన మహిమామయుడని ఆయన రాజ్యము శాశ్వత కాలంగా ఉండేదని అయితే ఈయన వ్యక్తి కథ ఈయన ఒక మానవుడే కానీ మహిమాన్వితునిగా పరిచయం చేయబడుతుండే మనకి ఒక మనిషే కానీ ఆయన దేవునిలాగా పరిచయం చేయబడుతుండే ప్రజలందరూ ఆయనని సేవించాలా తప్ప ఎవరు ఆరదించడానికి వీల్లేదు కానీ ఈయన ఆరాధించాలా ఆరదించబడివాడు అని పరిచయం చేయబడుతున్నాడు తండ్రి అతన్ని ఆ రీతిగా పరిచయం చేసినట్టు మనం చూస్తాం ఆయన యొక్క దైవత్వాన్ని తృణీకరిస్తూ ఉన్నారు లేక పరిశిస్తూ ఉన్నారు యూదులు అనేక పర్యాలు ఎందుకంటే ధ్యాని గ్రంథాలు చెప్పబడినట్లు ఈయన దైవికమైన వ్యక్తి అంటే ఆయన దైవము మరియు మానవుడు కాబట్టి ఈ దైవత్వాన్ని ఈ దైవత్వం కలిగిన ఈ మానవుడు శాశ్వత కాలము అధికారమును బలమును శక్తియు కలిగిన వాడని అక్కడ పరిచయం చేయబడుతుంది అయితే వాళ్ళు మనుషు కుమారుడు అంటే మెస్సయ్య పుడతడు అని ఎదురు చూసిన వాళ్ళే కానీ ఆయన పుట్టినప్పుడు ఎవరు గ్రహించలేదని నేను ఎన్నిసార్లు చూపించిన ఎందుకంటే మలహి గ్రంథం వచ్చే వరకు వాళ్ళు మొత్తం మర్చిపోయినారు దేవుని గురించి దేవుని ఆగిలని మర్చిపోయారు భూమి అంతా బలత్కరంతో నింపేసినరు ఎక్కడ చూసిన అన్యాయము ఎక్కడ చూసిన అక్రమము అపవిత్రత మనుషులు ఆ యొక్క ఆరాధననే దేవుని సరిది పోవడం మర్చిపోయినారు మలహి గ్రంథం వరకు మాలకి గ్రంథం తర్వాత మతవార్త వరకు మూడు వందల దాన్ని చరిత్ర లేమంటాం మనం థియోలజికల్ కోర్సెస్లో నేర్చుకుంటున్న దాన్ని డార్క్ పీరియడ్ అంటాం లేక సైలెంట్ పీరియడ్ అంటాం మాలకి గ్రంథం తర్వాత మూడు సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అంటే దేవుడు మనిషిని దర్శించినదే లేదు మనుషుడు దేవుని తట్టు తిరిగినదే లేదు ప్రవచనాలు మర్చిపోయినారు ధర్మశాస్త్రం మర్చిపోయినారు ఆరాధనలు మర్చిపోయినారు మనుషులు కాబట్టి ఎవ్వరూ గుర్తెరగని సమయంలో మనుషు కుమారుడు పుట్టడం మనం చూస్తాం మా దేశ వార్తలో అలాగనే ఆయన తిరిగి వచ్చినప్పుడు కూడా ఎవరైనా గుర్తిస్తారా మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు రెండవసారి భూమి మీద విశ్వాసాన్ని అని ఎందుకు ప్రశ్నిస్తుండో మీకు తెలుసా గతంలో అట్లా జరిగింది ఆయన పుట్టే సమయానికి ఎవరు గుర్తించలే ఎవరు గుర్తి గుర్తించే మంచి స్థలం ఇచ్చేవాళ్ళు కదా ఎవరైనా స్థలం ఇవ్వకపోతే ఆయన పశువుల పాకాలు కుట్టాల్సి వచ్చింది కదా కానీ కొందరు తూర్పు దేశపు జ్ఞానులు అతన్ని గుర్తించరు వాళ్ళు గుర్తించడం హెరోదు గుర్తించగలిగిండు దీనిని రాజులు గుర్తించగలుగుతున్నారు ఈరోజు ప్రపంచాత్మకంగా వాళ్ళకి తెలుసు ఆయనని నిజమైన దేవుడని కానీ ఆయనకు అవకాశం ఇస్తే వాళ్ళ పరిపాలన క్లోజ్ అయిపోతుంది అందుకు ఈ లోకపు రాజా రాజులందరూ ఈ భూమి మీ స్వతంత్రించుకుంటున్నాం కానీ అది ఎవరికి ఇస్తున్నాడు ఎవరు స్వతంత్రించుకుంటున్నారు చెప్పండి భూమిని సాత్వికులు బలిష్ఠులు కాదు బలిష్ఠులు దీన్ని బలవంతంగా పరిపాలిస్తున్నారు అందుకే వాళ్ళందరినీ మరణానికి అప్పగిస్తున్నారు దేవుడు కానీ సాత్వికులు అంటే దినమనసు గలవారు తగ్గింపు గలవారు దేవునికే ఉన్నత స్థానం అనుగ్రహించిన వారు వాళ్ళు ఎటువంటి అహము ఎటువంటి గర్వం ఉండే ఉండదు అన్నట్టు సంపూర్ణంగా ఆయన కొరకు స్థృణీకరించుకొని లోబడి ఆయనకు విధేత చూపించిన జీవిస్తున్నవారు వీళ్ళందరూ ఆయన చెప్పిన ప్రతి పనికి విధేత చూపిస్తూ ముందుకు పోతున్నవారు వీళ్ళందరూ వారు సాత్వికులు బహుగా తగ్గించుకున్నవారు దీని మనసు గలవారు వారు ఈ లోకాన్ని పరిపాలిస్తారంట కాబట్టి ఆయనతో పాటు శాశ్వత కాలంగా పరిపలించి వాళ్ళు అన్నట్టు వీళ్ళందరూ ముఖ్యంగా మనము మార్పు ఇనా ఈయన నిజంగా దేవుడా కాదా అనేది ఒక ప్రశ్న అక్కడ మనం చూస్తూ ఉంటాం అర్జునసారి మార్కు సువార్త రెండవ అధ్యాయం ఎవరికన్నా అవకాశమే కూడా చదవచ్చు లేదంటే నేను చదువుతాను మార్కు చూడండి మార్పు స్వార్త రెండవ అధ్యాయము పదో వర్షాల నుంచి చదువుతున్నా ఇక్కడ ఏం జరిగిందంటే పక్షవాయువు గల వాణ్ణి స్వస్థ మనం అక్కడ చూస్తాం అయితే అక్కడ కొంతమంది యూదులు అతన్ని చూసి ఏమంటున్న చూడండి అతన్ని ప్ర అతని దగ్గరకు ప్రశ్నిస్తున్నారు శాస్త్రుల్లో అక్కడ కూడి ఉండి రీ మీకు తెలుసు బైగుల్ జ్ఞానం బాగా తెలిసిన వారు ఇతడు ఇట్లెందుకు చెబుచున్నాడు దేవదూషణ చేస్తున్నాడు కదా దేవుడు ఒక్కడే తప్ప పాపముని క్షమింపగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోంచి అంటే ఏసుప్రభు ఆ పక్షవాయువు గల వాణితో మాట్లాడుతున్నాడు ఏమని నీ పాపములకి క్షమింపబడినవి అని పక్ష గల వాయువాణితో కాబట్టి నీ పాపములు క్షమించబడ్డాయి అని మనుషుడు చెప్పలేరు కదా మళ్ళీ ఈయన మనుషులు అయ్యిండి ఎందుకు చెప్తున్నాడు అది దేవుడు చూసిన వాళ్ళ దృష్టిలో కాబట్టి దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించ క్షమింపగలవాడు ఎవ్వడని తమ హృదయంలో అనుకుంటున్నట్లు మనం చూస్తాం ఆడ కదా వాడు అట్లా ఆలోచించుకుంటుంటే యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకున్నాడు ఇది ఇది సీక్రెట్ మీకు నేను చెప్పాల్సింది ఎవరి గురించి అయినా నువ్వు పరశురాత్మ నడిపింపు ఉండాలా ఫలానే బ్రదర్ ఎటువంటి వాడు పాలని సిస్టర్ ఎటువంటిది నువ్వు తెలుసుకోవాలి వాళ్ళ హృదయాలలో ఏమున్నాయి వారి ప్రణాళిక ఏంది వారు దేవుని పక్షంగా ఉన్నారా దృష్టిని పక్షంగా ఉన్నారా అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలంటే ఆత్మలో తప్ప వేరే విధానమే లేదు లేకపోతే డిటెక్టివ్ అయ్యి ఉండాలా డిటెక్టివ్ అయితే పులిషునిలాగా వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళు ఏం చేస్తారో గర్పు కానీ మనం మనం ఆత్మలో తెలుసుకుంటాం ఎన్నిసార్లు ఈ విషయాన్ని నేను మీకు చూపించిన పరశుద్ధాన్ని నడిపి ముఖ్యంగా నువ్వు ఒక లీడర్లాగా ఉండే ఒక పరిచర్లో ఉన్నప్పుడు ఆ పరిచర్యకి సంబంధించిన విషయాలు ఆ పరిచర్య ఎట్లా ముందు కొనసాగించుకోవాలో దేవునికి ఆత్మ నీకు బయలుపొస్తాం కాబట్టి ఆత్మల వాటిని తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయాలలో ఎందుకు ఆలోచించుకొంచున్నారు ఈ పక్ష గల వాయువాణితో నీ పాపములు క్షమించబడినవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా ఇప్పుడు చూడండి ఆయన గురించి మాట్లాడుతుండ్రుడు ఆయన డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలే క్లూస్ ఇస్తాబోతుండో స్వీకరించలేనన్నాను అయితే పదవంచడం చూడండి అయితే పాపములకు క్షమించబడుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునే వాళ్ళని వారితో చెప్పి ఏం చేసిండు పక్షగలగా పక్షవాయువు గల చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను చాలామంది చదువుతారు కానీ ఇక్కడ ఒక సీకర్ టైంలో తెలుసా చూడడం పేరు కూడా నా మా తట్టు తేరి చూడండి అన్నాడు శృంగారం అనే ఆ యొక్క దగ్గర కుంటి ఇక్కడ కూడా అంతే వాడిని చూచి అంటే అర్థం ఏంటంటే కనులో కను పెట్టి చూసినప్పుడు ఏం జరుగుతుందంటే నీలో ఉన్న అగ్ని దహించు అగ్ని వాళ్ళలోనికి ప్రవేశించి అతనిలో కార్యలు చేయడం ఆరంభమిస్తుంది పరశుద్ధాత్మ అగ్ని అది కాబట్టి పరిశుధాత్మ లేకపోతే మటుకు నీ సేవల కార్యాలు జరగవు ఉత్త బోధ తప్ప ఏముండదు వాక్యం చెప్పడం తప్ప కార్యాలు ఉండవు ఎందుకంటే మత వార్తలోనే ఒక యాసిడ్ టెస్ట్ అంటాం మతస్సు వార్త కాదు మార్కు శువార్త పదహారవ అధ్యాయం పదహార వచనంలో వాక్యము ప్రకటించినాక సూచక్రియలతో ఆ వాక్యాన్ని దేవుడి స్థిరపరచను అని ఉంటుంది అధ్యాయం చివరి వచనాలలో వాక్యము వెను వెంటనే సూచక్రియలు జరిగాను దాని ద్వారా వాక్యము స్థిరపరచబనని కాబట్టి ను వాక్యం చెప్పినప్పుడు కార్యం జరగాల ఇది ఒక టెస్ట్ మన గ్రూప్లో నేను అనేకులకు చెప్తాను నువ్వు చెప్పిన వాక్యం తర్వాత కార్యం జరుగుతున్నాయా మనుషులు స్వస్థత పొందుతున్నారా దయ్యాలు మనుషులు విడిచిపెట్టిపోతున్నాయా అనేకుల జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయా మనుషులకు అసాధ్యమైనవి సాధ్యం వాళ్ళు సాక్షాలు చెప్తున్నారా వాళ్ళ సాక్ష్యలు చెప్ అందుకే మనం ప్రోత్సహిస్తాం మనుషులు సాక్ష్యాలు చెప్పమని ఎందుకంటే సాక్షులు చెప్పినప్పుడు దేవుడు మహిమపరచబడతా ఉంటాడు లేకపోతే నీకు కృతజ్ఞత భావము లేదన్నట్టు ఇది ఇండియన్స్లో నేను ఎక్కువ గమనిస్తూ ఉంటాను సాధారణంగా థ్యాంక్స్ చెప్పం మనం మన మన సంస్కృతిలో అదే వెస్ట్రన్ సొసైటీస్లో వాళ్ళు సుహృదయాన్ని సుహృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తారు చప్పట్లు కొడతారు సరే మనం చప్పట్లు కొట్టాలని కోరుకోము కానీ అసలు ఒక నీకు సహాయపడ్డప్పుడు కృతజ్ఞత చెప్పాలి కదా మనం చెప్పం మన బలీనత అయితే మనం ఏంటంటే కృతజ్ఞత అంటే కృతజ్ఞం కాదు మనం మనకుంటుంది కృతజ్ఞత భావం కానీ బయటికి వ్యక్తపరచమన్నట్టు అది మన బలహీనత ఉంటుంది హృదయంలో కానీ దాన్ని బయటికి చెప్పమన్నట్టు కాబట్టి ఇదే మనం నేర్చుకోవాలా ఎవరు మనకి సహాయపడితే వాళ్ళకి మనం కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలి మనం ఎట్లా దేవునికి కృతజ్ఞత చెప్తాం ఆయన నీకు సాయం చేసినట్లు చేసినప్పుడల్లా అట్లనే మనం కూడా ఇలో కస్తులు మనకి సాయం చేసినప్పుడు మనం మనకి కృతజ్ఞతలు చెప్పాలా ఇదొక గుణగణం మనం నేర్చుకోవాలా ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి మనం అటువంటి వారిని దేవుడు ఆశ వాళ్ళ పట్ల వాళ్ళని బట్టి సంతోషిస్తాడైనా ఎందుకంటే కృతజ్ఞత భావం కలిగిన వారు వీళ్ళందరూ కాబట్టి తేరి చూడడం నేర్చుకోవాలి ఎవరితోనైనా ప్రార్థన వారిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళలో ఉన్న దుష్టాక్షలు షేక్ అయిపోతాయి ఒకవేళ వాళ్ళ దయ్యం ఉంది ఇంకో ఏం చేస్తో తెలుసా కళ్ళు మూసుకుంటారు వాళ్ళు తెరవరిం కానీ అప్పుడు అర్థమైపోతుంది అందుకే నా తెలిచూడని అడగాల కళ్ళు తెరవు కళ్ళు తేరని చెప్పాలా ఎందుకంటే కళ్ళు తెరిచినారంటే వెలుగుమయం నీ చుట్టూ అగ్ని ఉంటుంది కాబట్టి ఆ అగ్ని అతని కళ్ళలో నుంచి వెళ్ళిపోతుంది లోపలికి దుష్ట శక్తులు పారిపోతాయి మనుషులని ఈ సీక్రెట్ తెయలేక చాలామంది తలమీద చేపట్టి ప్రార్థన చేస్తుంటారు అది తిరుగుతూనే ఉంటుంది దయ్యం తర్వాత తల మీద చేపెట్టినప్పుడు నీ చేతుల నుంచి అగ్ని పోతూ ఉంటుంది కొంతమంది సేవకులను నేను గమనించిన అది తలలో తల నుంచి కిందికి వెళ్ళిపోతుంది అది కడుపు భాగానికి వెళ్ళిపోతుంది సరే కొంత మనమైతే కడుపు మీద చేపెట్టి ప్రార్థన చేయము ఎందుకంటే మన సంస్కృతుల దుఃఖం స్త్రీలను ఎట్లా పట్టుకుంటాం ముట్టం కదమ్మా అయితే కాలు కాలు మీద నీ యొక్క కాలు పెట్టిన అనుకో భూ భూమి కింది నుంచి అగ్నిమయం పోతుంది తల నుంచి కింది నుంచి అగ్ని పోయినప్పుడు దుష్ట శక్తి లేకుంటే నేను బాగా సంతాయిస్తూ ఉంటుంది వాటి సీక్రెట్స్ అన్నీ మీరు నేర్చుకోవాలా మీ పరిచయలో మీరు వాటిని వాటిని అమలుపరచుకోవాలా లేకపోతే ఆయన వాక్యము చెప్పి కూడా ఏం ఫైదా లేదన్నట్టు కాబట్టి ఇప్పుడు చూడండి మనుషు కుమారుడు గురించి అక్కడ మాట్లాడుతున్నారు ఆయనకి పాపములకు క్షమించే ఆ యొక్క అధికారం ఉన్నది అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాను ముఖ్యంగా మనం చూస్తాము నత్యాని వెళ్తాను మాట్లాడతాడు మన ప్రభు ఏమైనా మాట్లాడతాడు ఎవరైనా చెప్పగలరా ఎవరు చెప్పగలరా చెప్పుడు నా తేని సంబంధించి యోహాన్సు వార్తలు చూడండి ఒకసారి యోహాన్సు వార్త వార్త అండి ఒకసారి చూస్తాం వార్త మొదటి అధ్యయము నుంచి మనం చూస్తాము ఫిలిప్కి సంబంధించిన బోధ బైబుల్ అంతటా ఫిలిప్ గురించి ఎక్కువ ఎక్కడ చెప్పబడలేదు సో వార్తలలో ఉంటుంది ఫిలిప్ గురించి కానీ నలభై మూడవ వచ్చరం నుంచి మనం చూస్తే మొదట నలభై వర్షంలో దేశప్రభు ఫిలిప్ నే కనుక్కున్నాడు అనే విషయాన్ని చూస్తాము అక్కడ మర్నాడు వ్యూహాన్ జ్ఞాపకం చేస్తుంటే ఇది ఆయన గలియకు వెళ్ళగోరి ఫిలిప్ను కనుగొని నన్ను నన్ను వెంబడించమని అతనితో చెప్పాను ఫిలిప్ బెడ్సైదా వాడు అంటే ఫిలిప్ ఎక్కడివాడు అనేది ఫిలిప్ గురించి చరిత్ర అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కడ లేదు బైబుల్లో ఈ ఒక్క వచనంలోనే ఉంది ఫిలిప్ బెత్సైదా వాడు అనగా ఆంధ్రేయ పేతురు అని పట్టణపు కాపురస్తుడు అంటే ఒక పట్నం నుంచి ముగ్గురు శిష్యులు బయటకు వచ్చారు ఫిలిప్పు ఆంధ్రేయ మరియు పేతురు ఫిలిప్పు నతయనే కనుగొని ధర్మశాస్త్రంలో మోసేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యేసేపు కుమారు అని నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను అందుకు నతానీయలు నజరేత్ నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని నడగ వచ్చి చూడమని ఫిలిప్ అతనితో చెప్పాను యేసు నతానీయలు తన యుద్ధకు వచ్చిన చూచి ఇదిగో ఇతడు నిజంగా ఇస్రాయలేడు అంటే తక్కిన వాళ్ళు కాదా అంటే నిజమైన ఇస్రాలు అంతరంగమందు అన్న విషయాన్ని మనకు తెలుసు నతానీయులు ఒక్కని గురించి ఎందుకు ఏసులో అంత సాక్షస్తు దూరం నుంచి వస్తున్న నతనం చేసి అంటే నతానీయుల యొక్క గుణగణం మన ప్రభు చూడగలుగుతుండు ఈ విషయం మనం గ్రహించాలా మన అంతరంగము బహు తేటగా కనిపిస్తుంటుంది మన ప్రభుకి అందుకే మనలో కపటం ఉండద్దు మనలో వేషధారణ అసలే ఉండద్దు కాబట్టి ప్రతి దశలో అంటే ఏమని చెప్తుందంటే ఇతనికి అందు ఏ కపటమునూ లేదు అని అతని గురించి చెప్పాను కపటం అంటే ఏం చెప్పండి బయటికి ఒకటి లోపలొకటి కాబట్టి నేను ఒకసారి నేను గ్రహిస్తూ ఉంటాను ఇంటి ఇంతమంది వ్యక్తుల గురించి మనం ఇక్కడ ధ్యనిస్తున్నప్పుడు వారు అనేకులు మళ్ళీ వారి పేరుకు తగినట్లు జీవించగలిగినరా చాలామంది జీవించలేకపోయినారు కానీ ఇక్కడ నతీల గురించి ఎంత స్పెషల్గా దేవుడు సాక్షిస్తున్నాడు ఇతనిలో ఎటువంటి కపటం లేదని అతని గురించి చెప్పాను ఇరవై ఎనిమిదో నలభై ఎనిమిదవసారి నన్ను నీవు ఎలా ఎరుగుదు అని అతను ఏలు ఆయనను అడగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజులపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను అంటే యేసు ప్రభు ఎంత దూరమైన వస్తువులని మనుషులని చూడగలడన్న విషయానికి జ్ఞాపకం చేయబడుతుంది ప్రభుకి ఈయన మనుషు కుమారుడు అయినా కానీ దైవత్వం ఉంది గొడవటానికి సమస్తం తెలుసు ఆయన కళ్ళతో చూడవసం సమస్తం కనిపిస్తుంది ప్రపంచం అంత అట్లా ఏం జరుగుతుందో అప్పుడు నతానీలు ఏమంటుంది చూడండి నతానీలు బోధ కూడా నీవు దేవుని కుమారుడు చూడండి మనుష్య కుమారుడు దేవుని కుమారుడు ఫిలిప్పు వీళ్ళందరు ఎవరు కూడా అతన్ని ఆరితి గ్రహించలేకపోయినారు కానీ నతానీయులు ఒక్క క్షణంలోనే యేసుప్రభుని దేవుని కుమారుడుగా గ్రహించగలిగాడు తర్వాత ఏమంటుంది ఇస్రాయలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఎంత సునాయసంగా ఎంత త్వరగా ఇతన్ని గ్రహించగలిగిన నా దానియాలు ఎందుకంటే తన హృదయాన్ని తన హృదయాన్ని బట్టి తన హృదయాన్ని ఎంతగా తయారు చేసుకున్నాడు చూ మనం గ్రహించు ప్రభుని గ్రహించగలుగుతున్నాడు ఇసులకి రాజు అని అతను గ్రహించగలుగుతున్నాడంటే మనుషుగా ఉ దానియలు ప్రకారంగా ఏడా అధ్యాయంలో యేసు ప్రభువే పరిపాలించేవాడు ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండేది ఇస్రాయల్కి రాజువు నీవే అని అతనికి ఉత్తరం ఇచ్చింది అయితే ఇక్కడ ఏమని మాట్లాడుతుంటారు చివరికి చూడండి అందుకు యేసు అంజరపు చెట్టు క్రింద నిన్ను చూచితని నేను చెప్పినందువలన నీవు నముచున్నవా వీటికంటే గొప్ప కారములు చూతువు అని అతనితో చెప్పాను ఇక్కడ ఆయన దైవత్వం గురించి చెప్తుండ చూడండి మరి ఆయన మీరు ఆకాశము తెరబడయు దేవ దేవుని దూతలు మనిషి కుమారనికి పైగా ఎక్కుటయ్యనో దిగుటయ్యనూ చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను చూడండి ఈ మనుష్య కుమారుడు ఎటువంటి వాడు యేసు ప్రభు ఆయన దైవత్వాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ ఏమనంటే ఆకాశము తెరబడుట కేవలము ఈయనకే సాధ్యము ఇంకా ఎవ్వరికి సాధ్యము కాదు అందుకే నా ద్వారా తప్ప తండ్రి యొక్కకు ఎవరు రాలేరు అని ఆయన హెచ్చరిస్తున్నాడు నేనే మార్గము సత్యము జీవం మార్గము సత్యము జీవం మార్గం కనుక్కుంటే అందులో సత్యం గ్రహించగలవు సత్యంలో జీవిస్తే శాశ్వత కాలం ఉండేవాడు మరణం రుచి చూడవు కాబట్టి దేవుని దూతల గురించి వరకు నేను జ్ఞాపనం చేసిన ఆకాశము తెరబడుట తర్వాత దేవుని దూతలు ఈ దేవుని దూతల గురించి మాట్లాడుతున్నాడు పైగా మనిషి కుమారునికి పైగా ఎక్కుటయు ను చూతురని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అనేది ఇది బహు ఆశ్చర్యకరమైన ప్రవచనం ఎందుకంటే ఈయన ఈయన పైగా అంటే ఈయన మీద అంటే ఈయననే పరిలోకానికి భూమికి నిచ్చెన అనిపోయేవరని నేను హెచ్చరించిన మీ యాకొక నిచ్చెన ఎవరంటే ఏ స్ప్రవే అనేది ఇక్కడ ఒక్క జగాలో పర్ఫెక్ట్ క్లు దేవదూతలు ఈయనకు పైగా ఎక్కుతూ ఉంటున్నారంట అంటే భూమి మీద నుంచి పైకి వెళ్తున్నారు దేవదూతలు సాధారణంగా మనకు తెలుసు క్రైస్తవమ్మ విశ్వాసంలో ఒకటి ఏంటంటే దేవదూతలు పైనుంచి కిందికి వస్తే కానీ లేలేదు ఇక్కడ ఇక్కడ ఎట్లుందంటే కింది నుంచి పైకి పోతున్నారు అంటే ఎవరు చెప్పండి దేవదూతలు నేనే మార్గం సత్యమీవం అన్నప్పుడు యేసు తప్ప ఎవరినూ పరలోకానికి నీకు ఆ మార్గం చూపించలేరు అంటే నువ్వు దేవుని దూతలాగా తయారవుతానే కానీ పైకి ఎక్కలేవు అంటే ఏసుప్రభు ద్వారా తప్ప ఎవడు పైకి ఎక్కలేడు పైనుంచి కిందికి ఎవరు దిగల దిగిరాలేడు మనకు తెలుసు భక్తులు కొంతమంది కిందికి దిగొచ్చినట్లు అబ్రామ్ని దర్శించడానికి వచ్చినప్పుడు దేవదూతలు కిందికి దిగొచ్చారు వాళ్ళతో పాటు ఏసుప్రభు నేను చూపించిన వాక్యం తర్వాత మెలికిసే దగ్గర వచ్చినట్టు అబ్రాహ్మణ్ దగ్గర మనం అట్లా లోతు దగ్గర దూతలు కానీ ఏసుప్రభు పోలే వాళ్ళతో పాటు నేను చూపించిన వాక్యం లోతు దగ్గర దూతలలో ఏసు లేడని చూపించినా నీకు అట్లనే అనేక పర్యాయాలు రకరకాల దూతలు కనిపించడం మనుషులకు చూస్తూ ఉంటాం కానీ ఏష్టవ క్లూ ఇస్తుంటే మనకి ఏంటంటే మనుషులే దేవుని దూతలుగా తయారవుతారు ఈ లోకంలో సేవకులుగా ఎందుకంటే దేవదూతలు పరిచారకులు అని మనకు తెలుసు మనం కూడా అంతే కదా సంఘ పరిచారకులుగా మనం ఉన్నప్పుడు నువ్వు దేవుదూతగా తయారైనవు అందుకే సంఘ దూతకులు నీకు ఈ వాక్యలు చెప్పబడ్డాయి కాబట్టి వీటిని గ్రహించిన నువ్వు ఏ రీతిగా ఏసుప్రభు యొక్క దైవత్వాన్ని గ్రహించగలుగుతున్నాం <tale> తిరస్కరించినట్లు మనం తిరస్కరిస్తున్నామో తిరస్కరించం మనం ఎందుకంటే మనం కాదు అతనికి అనుకుంది అతనే మనల్ని స్వీకరించండు కాబట్టి ఆయనని ప్రచురించడం నిమిత్తమే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది అదే రీతిగా ఈ యొక్క మార్గము ఎట్లా సిద్ధపరుస్తుండే దేవుడు ఈ యొక్క ఇతని మీదుగా దేవుడు కలు పరలోకానికి ఎక్కిపోతున్నారు పరలోకం నుంచి కిందికి దిగొస్తున్నారు ఏ రీతిగా అంటే ఆయన మరణాన్ని సూచిస్తున్నాను వ్యూహాన్సువార్త పన్నెండవ అధ్యాయం చూడండి ఒకసారి వ్యూహాన్సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై వచనంలో ఈ విషయాన్ని మనకి జ్ఞాపం చేస్తూ ఉంటాడు చూడండి వ్యూహాన్సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై వచనంలో తాను ఏ విధంగా మరణము పొందవలసి ఉండేనో సూచించచ్చు ఆయన ఈ మాట చెప్పాను జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట మనుషుకుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి మనుషు కుమారుడు ఈయన ఆయన అడిగేది అందుకు యేసు ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండను చీకటి మిమ్మల్ని కమ్ముకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి చీకటి నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో మీ వాడు ఎరగడు మీరు వెలుగు సంబంధాలు అవునట్లు మీకు వెలుగుండగానే వెలుగున్నందు విశ్వాసం ఉంచు వారితో చెప్పాను కాబట్టి ఇక్కడ ఆయన ఒక ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుండేంటంటే మనుషు కుమారుడు పైకి ఎత్తబడితేనే కానీ ఎవరిని కూడా అతను ఆకర్షించుకోలేడంట ముప్పై రెండవ నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఇలా అందరినీ నా అంటే సెలవు మీద ఆయన వేలాడే దాన్ని జ్ఞాపకం చేస్తానడు మనుషు ఆ యొక్క శిల మీద వేలాడుతనే కానీ మనుషులకు ఆ పరలోక మార్గము దొరకదు అందుకు మనము ఆయనని ప్రచురం చేస్తూ ఉంటాం ఆయన గురించి ఎందుకు ప్రకటిస్తూ ఉంటాం చాలామందికి తెలియంది ఏం తెలుసా మనం ఎందుకు స్వార్థ ప్రచిస్తాం క్రైస్తవులు అడుగుతారు మీరు ఎందుకు ఇట్లా పనిచేస్తారు మీరు అందరిని ఎందుకు కన్వర్ట్ చేస్తారంట అసలు మనం ఓన్లీ కన్వర్ట్ చేయలేము మనుషులను కన్వర్ట్ చేయనే చేయలేము అసాధ్యం అది ఎప్పుడు మనం కన్వర్ట్ చేయలేం ఎందుకంటే మనుషులకి ఏదవసరమో దాని తగినట్లే వాడు జీవిస్తాడు వాడికి అక్కడ ఉంటే ఏదైనా దాని తగినట్లు వాడు స్పందిస్తాడు కానీ ఏమి ఇవ్వకుండా ఎవరు కన్వర్ట్ కావాలని తెలుసు మనకి నువ్వు రైస్ ఇచ్చినంత కాలము వాడు స్వీకరిస్తాడు ఎప్పుడైతే రైస్ ఆగిపోతుందో వాడు ఆగిపోతాడు కాబట్టి కన్వర్షను బయటికి కనిపించేది కాదు హృదయానికి సంబంధించింది నీ హృదయం కన్వర్ట్ కావాలి నీ శరణం కాదు నీ జీవితం కాదు శివకుమారుడు ఏ రీతిగా శ్రమలకుండా పోవలసి వస్తుంది ఆయన శ్రమ ఎట్లా అనుభవిస్తాడు ఏ రీతిగా ఎగతాళి చేయబడతాడు ఏ రీతిగా దూషింపబడతాడు అవన్నీ మనము మత్స్య సువర్త ఇరవై నాలుగు ఇరవై ఆరో ఆధ్యానం మనము చూస్తాం ఇప్పుడు అవన్నీ మనం చూడంగాని మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక పోయి చూడండి చివరిగా అతను ఏ రీతిగా దైవత్వాన్ని వారికి అనేక పర్యాలు వ్యక్తపరుస్తున్నా వాళ్ళు స్వీకరించని విధానంగా ఉన్నట్లు మనం గమనిస్తా ఉన్నాం అదేవిధంగా పోయేవారిని నేను చూపించిను దానివం పదం అధ్యాయంలో ఆయన ఒక వ్యక్తిని ఒక దేవదూతాన్ని చూస్తున్నాడు ఇతను ఎటువంటి వాడు అనేది చాలామంది ముఖ్యంగా ఆ యొక్క కామెంట్రీస్లో మనం చూస్తాం ఈయన యేసు కాదు ఈయన గాబ్రేల్ దూత అని కొన్ని కామెంట్రీస్లలో ఉంది ఎందుకుందో నాకు తెలుసు అది ఎందుకంటే చెప్పిందో వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళతో మనం ఏమీ ఆ తర్కవాదం వేసుకోము ఎందుకంటే పదవరం మనం చూసినాం ఈయన ఎటువంటి వాడు అనేది ఒకసారి చూడండి దాని గ్రంథము పదవాధ్యాయం దాని గ్రంథము పదవాధ్యాయంలో చూస్తాము ఈ వాక్యాన్ని దాని చూసిన ఆ దర్శనము ఏ రీతిగా ఉందని నాలుగవ వర్షం చూడండి పదో అధ్యాయం నాలుగవ వర్షం మొదటి తేదీ నేను హిద్దెకేల్ అను గొప్ప నది తీరం ఉంటిని నేను కనులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడను అయితే ఇంగ్లీష్ బైబుల్లో నేను చూసిన క్లోత్ ఇన్ లినిన్ అని ఉంది అంటే అది నారబట్టలు కావచ్చు కదా ఇంగ్లీష్లో వేరేగా తెలుగులో వేరే తెలుగులోనేమో నార బట్టలు అనుంది ఇంగ్లీష్లోనేమో క్లోత్ ఇన్ లినిన్ అని ఉంది అంటే కొంచెం విలువగల బట్టలు అన్నట్టు అవి లేక పట్టుబట్టలు అనుకోవచ్చు కానీ ఇక్కడ తెలుగులో మటుకు నార బట్టలు సరే నారా అంటే సామాన్య మనిషి పట్టుబట్టలు అంటే దైవికమైన అని కూడా సూచిస్తూ రెండు రకాలుగా డైమెన్షన్స్ అందుకే తెలుగు ఇంగ్లీష్ రెండు చూస్తాం మనం తర్వాత చూడండి నారబట్టల మీద అతడు నడుమున మేలి బంగారు మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండను అంటే బెల్ట్ నడికట్టు అంటే బెల్ట్ తన నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండాను అతని శరణము ఎట్లుందంట రక్తవర్ణపు రాతి వంటిది బ్లడ్ స్టోన్ అంటాం ఇంగ్లీష్లో దాన్ని లేక రూబీ అంటాం అనుకుంటున్నా జ్ఞాపకానికి వస్తుంది ఇంగ్లీష్ బాబు లేదు అదిగడు ఈరోజు అతని శరణము రక్తవర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరుపు వలె ఉండెను అతని కన్నులు జ్వాలమయమైన దీపములను అతని భుజములను పాదములను తలతలాడు ఎత్తడిని పోలి ఉండను ప్రటం చూస్తాం ఇదే దర్శనం చూడండి ఒకసారి ఎవరన్నా వీలైతే ప్రటం గ్రంథం చూడండి ఇదే దర్శనం ఉంటుంది అక్కడ కూడా అయితే యూట్యూబ్లు ఈరోజు కంటారు మీరు అన్ని దొంగలించిండ్రు అంటారు క్రిస్టియన్స్ దానిల గ్రంథాన్ని దొంగలించిండ్రు అట్ ఏహెచ్ గ్రంథాన్ని దొంగలించిందంటారు అర్థం చేసుకోక పాపం వాళ్ళు తెలియదు వాళ్ళ గురించి మనం ఎప్పుడు ధరణీకరించాం ఇప్పుడు చూడండి ప్రటన గంధము మొదటి అధ్యాయము మొదటి పదవచనం చూడండి మొదటి అధ్యయం పదవచనం ప్రభుదిన ముందు ఆత్మవశుడినయి ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చిన్న పుస్తకంలో పుస్తకంలో వ్రాసి ఆ ఏడు సంఘాల గురించి మాట్లాడుతుంది ఇక్కడ ఎఫ్ఎస్మరణ పెరగమ తూతెర శారదీసు కిలదల్పియా లవదికి అని ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని అంటే యేసు ప్రభు యొక్క స్వరం ఎట్లా ఉంటుంది మహా జలముల ఘోష వంటిది కానీ ఇక్కడ మటుకు బూరధ్వని వంటిది అంట అంటే వైబ్రేట్ అవుతుంది ఆ సౌండ్ దానికి గాబరైపోతారు మనుషులు చూడండి అక్కడ ఏమంటుండ ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగితిని తిని ఇప్పుడు చూడండి ఏం జరిగింది తిరగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య పోలిన ఒకరిని చూచి తిని దానియలు చూస్తున్న ఇప్పుడు యువహను చూస్తున్నాడు అదే నేను ఒక ఏంటంటే ప్రతిసారి వాళ్ళందరూ చూసినప్పుడు నువ్వు కూడా నేను అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాను ఎందుకంటే నేను చూసిన ఏసుప్రవణి కాబట్టి నేను అనేక చెప్తా ఉంటాను నేను చూసిన కాబట్టి ఆయన స్వరము అనేక పర్యాలు విన్నాను కాబట్టి నేను ఖచ్చితంగా ధైర్యంగా చెప్తాను మనుషులకి మీరు కూడా చూడగలరు సిద్ధపడాలంటే పరిశుద్ధతతో పవిత్రమైన హస్తాలు పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడవై దీవరాత్రులైన వాక్యంలో ధ్యానిస్తూ ఎక్కువ సమయము అతంత గడపాల ఎందుకంటే ఎవరితో ఎక్కువ సమయం గడిపితే వాళ్ళకే నువ్వు సన్నిహితంగా తయారవుతావు మనుషులతో స్నేహితులతో బంధువులతో ఎక్కువ సమయం గడితే వాళ్ళు నేను మెచ్చుకుంటూ ఉంటాను మళ్ళీ ప్రభువు నిన్ను మెచ్చుకోవాలంటే ప్రభుతో ఎక్కువ సమయం గడపాలా వన్ అవర్ సరిపోదు టూ అవర్స్ సరిపోదు పోలీసు వాళ్ళు అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ నేను పెట్టిన కాదు ఎప్పటి నుంచో పెడుతున్నాను టైం దొరికిందంటే మటుకు నాన్ స్టాప్ సిక్స్ అవర్స్ దేవుని ధ్యానంలోనే ఉంటాను ప్రార్థనలు ఆరాధనలు వాక్య ధ్యానంలో ఉంటుంది తర్వాత నోట్స్ రాసేసుకుంటా దేవుడు బయలుపరచడానికి విధానంగా ఆ వాక్యాలన్నీ రాసేసి పెట్టేసుకుంటా రెడీగా ఉంటాయి ఎక్కడ పోయినా వాక్యం చెప్పడానికి నేను ఏ రోజు నేను నిపంలించలే ఎవరన్నా వాక్యం చెప్పడానికి హెజిటేట్ కానీ డైరెక్ట్ వెళ్ళిపోతాను ఎందుకంటే ఆ రోజుకి నాకు బయలుపరిచిండు ఆ రోజు నాకు ఇచ్చిండ్రుడు దేవుడు మన్నా అది నేను స్వీకరిస్తున్నాను అనేకలు పోయి చూపిస్తున్నాను అనేకలు అద్భుతాలు చూస్తున్నారు వాళ్ళ సూచక్రియలు చూస్తున్నారు స్వస్థత జరుగుతుండే దయ్యాలు మనుషులు విడిచిపెట్టిపోతున్నాయి రోగులు స్వస్థపరచబడుతున్నారు ఎందుకు వాక్యము కేవలం వింటే సరిపోదు దాన్ని అమలు పరచుకోవాలి ఆ వాక్యాన్ని ప్రాక్టీస్ చేయకపోతే అద్భుతాలు జరగవు ఏసుకృష్ణం ఎంత వాడినా అద్భుతాలు జరగవు ఎందుకంటే అది నువ్వు ఆచారబద్ధంగా వాడుతున్నావు ఒక మతానుసారంగా వాడుతున్నావు మనం సత్యాన్ని అన్వేషించి వాడుతున్నాం కాబట్టి కార్యం జరుగుతూ ఉంటాయి ఇప్పుడు చూడండి మనుషకుమారిని పోలిన ఒకరిని చూచి తిని ఆయన తన పాదంలో మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఆశ్చర్యం చేయడం రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని నేను ధాన్యుల నడుము నడికట్టుంది నడుముకి కట్టుంది బంగారు కానీ వ్యూహాను భక్తులు చూసిన దర్శనంలో రొమ్మున అంటే రొమ్మంటే చెప్పండి గొంతు కదా బంగారు దట్టి कटको जब तंग రమ్మున్న అంటే ఛాతి భాగం అన్నది ఇంగ్లీష్లో విత్ గోల్డెన్ గర్డల్ అంటే ఇది మెడలో కాదు ఇది ఛాతీ భాగంన ఒక ఒక ప్లేట్ లాగా గోల్డెన్ గర్డల్ అని ఉంది లో ఒక ప్లేట్ లాగా కట్టుకున్నది అదే ఆయన ఛాతీ భాగంలో ప్లేట్ ఉంది యాక్చువల్గా అయితే మనకు తెలుసు ఆయన డైమండ్ స్టోన్ లాగా బాడీ ఆయన ఛాతీ భాగము బంగారు అంటే యేసుప్రభు మానవ శరీరంలాగా లేడు ఇప్పుడు ఈ దర్శనంలో యోహాను దానియలు దర్శనంలో కూడా ఆయన మానవ శరీరంలాగా కనిపిస్తలేడు బ్లడ్ స్టోన్ అంటే రాయి రక్తవర్ణపు రాయి లాగా ఉంది ఆయన శరీరం ఇక్కడనేమో బంగారుమయంలాగా కనిపిస్తుంది అతనికి కానీ మానవ దృక్పంతాన్ని అర్థం చేసుకుంటుడు యోహాను భక్తుడు కాబట్టి కొంచెం కష్టం వాటానికి మన సూచన అర్థం చేసుకున్నట్టే ఆయన తన పాదాల మటుకు దిగుచిన వస్త్రం ధరించుకొని రొమ్మున అంటే ఛాతి భాగంన బంగారు దట్టి కట్టుకొని ఉండేను ఆయన తలయు తల వెంటుకలను ఏ రీతికి తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండేను ఆయన నేత్రంలో అగ్ని జ్వాలల వలె ఉండేను ఏ రీతిగా దర్శనం చేయండి ఇవి మనం చూడాలా వాళ్ళు చూసినారు కదా భక్తులు మనం చూడాలా ఆయన తలయు తల వెంట్రకలను తెల్లని ఉనిని పోలినవి అంటే ఈయన మహా లాగా ఉన్నాడు కానీ మనుష్య కుమారుడు లాగా ఉన్నాడు యవనస్థుడు లాగా ఉన్నాడు కానీ వెంట్రికలు మటుకు తెల్లని వెంట్రికలే కాబట్టి తండ్రి కుమారుడు అన్నదానికి ఈ యొక్క వాక్యమే మనకి సూచన ఇస్తుంది అర్థం చేస్తుంది తర్వాత ఏముంది చూడండి ఆయన పాదములు కొలిమిలో పుట్టము వేయబడి మెరుగు చిన్న అపరింజతో సమానమై ఉండేను అంటే అండ్ శరీరం మొత్తము ఏదో విలువగల వస్తువులు లేక బంగారము మరియు ఆ డైమండ్ డైమండ్ లేదులే బైబిల్ ఎక్కడ రూబీస్ బ్లడ్ స్టోన్సు అట్లా రకరకాల విలువగల రాళ్లతో వాళ్ళ శరీరాలు ఉన్నాయి ఒక్కొక్కసారి నేను చూపించిన దూతల శరీరాలు కూడా అట్లనే ఎందుకు వాళ్ళు దగ్గరగా మెరుస్తూ ఉంటారు ఆ స్టోన్స్ అట్లా మెరుస్తాయన్నట్టు ఆయన పాదములు కూడా అపరంజితో సమాన అపరంజి బంగారమే కదా అపరంజితో సమానమై ఉండాను అంటే ఆయన మొత్తము బాడీ అంతా గోల్డ్ ఆ యొక్క బ్లడ్ స్టోను అంటే రక్తవర్ణపు రాళ్ళు విలువల రాళ్ళు ఆయన ఆయన అట్లా కనిపిస్తున్నానట్టు అతడు తన కుడి చేత సరే ఇవన్నీ మనం చూస్తున్నాం ఆయన యొక్క దైవత్వము ఏ రీతిగా ఉందనేది యోహాను భక్తుడు అక్కడ చూస్తా ఉన్నాడు అన్నట్టు మనుష్య కుమారుడు ఎట్లా కనిపిస్తుంది ఇక్కడ యోహాను భక్తునికి ఆయన మనిషిలా కనిపిస్తాడు మనుష్య కుమారుడే కానీ ఆయన దైవత్వము అక్కడ వాళ్ళు చూడగలుగుతున్నారు అన్నట్టు ఎంతో అధికారం కలిగిన వాడు సాధారణంగా బంగారము ఆయన అధికారానికి ఆయన రాజ రాజాధికారికి సోచానన్నట్టు బంగారం అంటే తన ముఖము అంత మెరుస్తూ ఉంది వెలుగుమయమైంది తనలోంచి వెలుగు బయటకు వస్తూ అన్నట్టు కాబట్టి ఊహించుకోండి ఇటువంటి దేవుణ్ణి పొందుకున్న నువ్వు అటువంటి దేవుణ్ణి ధరించుకున్న నువ్వు నీళ్ళ నుంచి ఎటువంటి వెలుగు ఊహించుకోండి అది ఆత్మీయనేది వాళ్ళకి తప్ప ఎవ్వరిగా అనిపించదు దయ్యాలు ఎందుకు మనం చూస్తే గజగజ వతుకుతాయి అంటే మనం మనలో కూడా అటువంటి వెలుగే ఉంటుంది మన శరీరం కూడా అట్లనే రాతి వర్ణపు శరీరం ఉంటుంది మన కండ్లు కూడా వెలుగుమయమై ఉంటాయి మనమంతా ఒక ఆ యొక్క పర్లోకప్పు జీవులను సూచ సూచనలాగా మనకు కనిపిస్తుంటాం కాబట్టి వాటికి మనల్ని చూస్తేనే భయం వేసిపోద్ది అన్నట్టు తర్వాత నువ్వు ప్రభు నామాన్ని తీసుకుంటావు కాబట్టి మళ్ళీ భయపడిపోతుంది అన్నట్టు కొంచెంసేపు ఈ వాక్యాన్ని ఊహించకముందు ఎందుకు ఇదను గాబరియలు అని చాలామంది అనుకుంటారు దాని గ్రంథంలో మనం చూసినట్లు ఇతను ఏసు ప్రభు కాదు గాబ్రియల దూత అని చెప్తున్నారు ఎందుకంటే ఈ యొక్క అధ్యయనము ఈ లేక ఏసు అని అర్థం చేసుకోవాలంటే దాని గ్రంథం ఎనిమిదో అధ్యయనము పధాన వర్షంలో చెప్పబడుతున్నట్టు దానిలో కావచ్చు అని ఎందుకు చెప్తారు అంటే ఆ యొక్క దేశపు అధిపతి నన్ను అడ్డగించను అని ఆ ఒక్క వాక్యం తీసుకుంటున్నారు అన్నట్టు పారసిక దేశపు అధిపతి అంటే ఇంగ్లీష్లో మటుకు ప్రిన్స్ ఆఫ్ పర్షియా అంటే అదొక దురాత్మ సైతాను ఆత్మ ఇతన్ని అడ్డగించను అంటే ఏసోని ఎట్లా అడ్డగించగలదు కాబట్టి ఈయన ఏసో కాదు అంటారు వాళ్ళు కానీ మీకు ఎట్లా అర్థమవుతుంది ఆయన యొక్క దైవ దైవికమైన గుణగణాలని సూచనలు అన్నిటిని నేను చూపించినప్పుడు చిహ్నాలని అతను గాబ్రెల్ దూత అంటావా లేక ఏసు ప్రభే మీరు కాల్ వాట్సాప్ గ్రూప్లో డిస్కస్ చేయచ్చు అందరు గాబ్రియల్ దూతాన్ని కావచ్చు కొందరు అంటారు కొందరు ఏసు అని చెప్తారు ఎందుకంటే ఆయనకున్న ఒక మహిమని బట్టి అంత మహిమాన్వితమైన రూపాన్ని పోలినవాడు కాబట్టి వాటన్నిటిని చూస్తే మటుకు ఆయన దైవత్వం మనకు అర్థమవుతుంది సరే మళ్ళీ పారసీక దేశపు అధిపతి ఎందుకు అడ్డగించాను అన్న విషయాన్ని మనము నెక్స్ట్ టైం నేను ఎప్పుడున్న డీటెయిల్గా దాన్ని ధ్యానిస్తూ ఉంటాను దాని గురించి మనం తర్వాత చూస్తాము ఇక్కడికి వాక్యాన్ని ముగించి ప్రార్థన పూర్వకంగా మనము దీన్ని క్లోజ్ చేసుకుందాం పరశుద్ధుడవ తండ్రి ఇస్రాయల గొప్ప దేవ సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకుని చిందాం మనుషు పరిచయం చేయబడ్డారు ఈ లోకానికి కానీ దేవదత్తుల చేత పవనపడుతున్న గొప్ప దేవుడు మీరునైనా మహావృద్ధిని సన్నిధికి తేబడ్డవాడవు కానీ మహావృద్ధిని పోలిన వాడగా పటంగళలో మాకు బయలుపరచబడింది ఈ రోజునైనా సమస్త ఘనత ప్రభావం మీకే ప్రభావాలు మీకే సమర్పించుకుంటున్నారు మీ వంటి వాడు ఒక్కడు లేడు ప్రభు మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టే మా జీవితాంతం సరిపోదునైనా అయినా కానీ ప్రభావ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అనేకమైన విషయాలు మాకు బయలుపరుస్తున్నారు కుమారుని గురించిన జ్ఞానంలో మీరు అభివృద్ధి పండుతా తండ్రి చిత్తమైన వాక్యం సెలవించింది ఆయన కాబట్టి మనుషు కుమారు సంబంధించిన విషయాలు మేము అనేక చూస్తుండగా మీరు మాకు సేకలు ఉన్నందుకు మీకు ఎంతో వదలాలి ముఖ్యంగా పరశురాత్మదేవ మీకు కృతజ్ఞత అర్పించుకుంటున్నాం మా పక్షం ఉంది మాకు ఆదరణదాయ చేస్తూ మా యొక్క నిరీక్షణకు ఆధారమైన ప్రభుని చూపిస్తూ స్థిరమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించి మీకు వదలాలి మా సేవ పరిచర్లో అనేకలని మీ చెడ్డని నడిపించాలా అనేకలకి వీటిని చూపించి మీ ప్రభు యొక్క దైవత్వాన్ని మేము విస్తరింపజేయాలా అనేక ప్రచురింపజేయాలా అటువంటి పరిచర్లు మమ్మల్ని అందరిని నడిపించమని ముఖ్యంగా ఈ వాక్యంలో పాల్గొంటున్న వారిని వింటున్న వారు అందరి విశేషమైన అద్భుతకరం జరిగించమని ప్రార్థిస్తున్నాం ఆదరణ దయచేయండి స్వస్థత దయచేయండి ప్రతి ఆటంకపరచు చీకటి శక్తులని గర్దిస్తున్నాం డిపార్ట్ ఫ్రామ్ దియర్ లైఫ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ద క్రైస్ట్ ఐ చార్జ్ యూ ఐ కర్స్ ఎవ్రీ టిమానిక్ స్పిరిట్స్ టు డిపార్ట్ ఫ్రామ్ దియర్ లైఫ్స్ పర్టికులర్లీ the spirit of death i demand you i de i command you to depart from everybody's lives you will never reign any longer in the mighty name of jesus Christ, i charge you prabhu petyo kalthi swasatha prakatistundaga etundi rogalu manushulu ilake villedi prabhu avaru prabhu matanni theer mari ma vijayam ichinaru ma cheetla betti veliginar mem dani ippudu amalparastam anetla jeevithalallo mem amal parchukutna ma jeevithalallo kabatti daina ఈ పరిచయాన్ని చూపించాలా కృప సమాధానం నడిపి మనందరికి సాధాకాలం తోడైనా ప్రజన్నా అందరికి ప్రజలు ప్రజల ప్రజలు అక్క అందరికి ప్రదర్శిస్తారు అందరికి ప్రైజ్ లో